కీర్తన అరవై తొమ్మిది చేకొనువారికి చేరువిదేం పైకొనుజీవుల భాగ్యమిదే ఏకడూచిన ఇతరములేదు తలపులోన అంతర్యామిదివో తెలిసిచూచితే దిష్టంబు చలమున తనమతి సందేహించిన కలిగి మూడు లోకంబులలేడు వె కనుదరచిన విశ్వాత్మకుడిదే దశల నింతటాదిష్టంబు పశికొని తను పాపమూల భ్రమించిన కసరి సృష్టి చీకటివడునపుడే చేరి కొలిచితే శ్రీవేంకటపతి సార బ్రతుకునకు శాసనము పైరగు తనలో భక్తి వదలితే పూరిమి తెర మరుగు